ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మృదు నైపుణ్యాలు సాఫ్ట్ స్కిల్స్ యువతరానికి ఉద్యోగాలు కోరుకునేటటువంటి వాళ్ళకి అందరికీ అవసరమైనటువంటిది దీని గురించి మనం చెప్పుకుంటున్నాం ప్రధానమైనటువంటి నైపుణ్యాలు భావ వ్యక్తీకరణ నీ మనసులో ఉన్నటువంటి మాట ఇతరులకు చెప్పగలగటం వాళ్ళు చెప్పేది గ్రహించటం ఇది మొట్టమొదటిది తర్వాత కంప్యూటర్ విజ్ఞానం ఇంగ్లీష్ భాష నేర్చుకోవటం నాయకత్వ లక్షణాలు పెంచుకోవటం పరిశీలన ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటివి వాటి తర్వాత వరుసలో ఉండేటటువంటి ఒక ఆరు స్కిల్స్ గురించి లిజనింగ్ లిజనింగ్ అంటే వినటం వినటం కూడా ఒక నైపుణ్యమేనా అది కూడా ఒక కళేనా ఏముంది అందులో ఎవరైనా వింటారు కదా అని అనుకోవచ్చు మీరు కొంతమంది కానీ ఈ లిజనింగ్ అనేటటువంటి చాలా గొప్ప కళ అది ఒక నైపుణ్యం ఎదుటి వాళ్ళని అటు చూస్తూ వాళ్ళు మాట్లాడేటప్పుడు అది వింటూ ఉంటే వాళ్ళు వాస్తవంగా చెప్పుతున్న దాంట్లో ఎంత సారాంశం ఉంది ఉంటే గ్రహించేస్తావు ఏవి లేకపోతే వదిలేస్తావు అంటే అంత సారాంశాన్ని గ్రహించేటటువంటి శక్తి వినటం వల్ల వస్తుంది కేంద్రీకరణ అంతా కూడా మన ఇంద్రియాలలో నాలుక రుచిని కన్ను చూపుని చర్మం స్పర్శని తెలియజేసినట్లే చెవు వినికిడిని ఆ శబ్దంలో ఉన్నటువంటి అర్థాన్ని చెప్పకుండా దాని మాటను దాగి ఉన్నటువంటి ఉంటాయి ఇది కంటి ద్వారా చూసేదానికి తోడుగా చెవు ద్వారా వినేది కూడా కలిసినప్పుడు ఫలితం బాగా ఎక్కువగా ఉంటుంది మాటలు చెప్పేటప్పుడు వినేటప్పుడు చాలా బాగా ఆసక్తిగా ఉండొచ్చు సమాచారం నిశ్చయిగా చెప్పేటటువంటి వక్త హృదయపూర్వకంగా చెబుతున్నాడు అనిపించవచ్చు కానీ వినేటప్పుడు ఎక్కడైనా కొంచెం ఒక నిట్టూర్పు కానీ ఒక తేడా కానీ వచ్చినప్పుడు ఓ ఇతను సరిగ్గా మనస్ఫూర్తిగా చెప్పటం లేదు ఏదో మొక్కుబడిగా చెప్తున్నాడు అని గ్రహించేటటువంటి శక్తి నీకు వస్తుంది కాబట్టి ఎవరు ఏది చెప్పినా శ్రద్ధగా వినాలి ఇక్కడ ఈ కమ్యూనికేషన్లో చెప్పేవాళ్ళు సరిగ్గా ఉచ్చరించలేదనుకోండి పదానికి పదానికి మధ్యలో ఇవ్వాల్సినటువంటి స్పేస్ ఇవ్వకపోవటం కానీ అతి వేగంగా చదవటం కానీ ఉంటే నీకు పూర్తిగా గ్రహించడం కష్టం అవుతుంది అటువంటి సందర్భాల్లో నీ చేయి పైకెత్తి క్లాస్ రూంలో కనుక సార్ ఇక్కడ మరొకసారి చెప్తారా అని అడగచ్చు క్లాస్ అయిపోయిన తర్వాత ఇటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే సో లిజనింగ్ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఆడియో బుక్స్ కూడా వస్తా ఉన్నాయి బుక్స్ మనం చదవటమే కాకుండా మనం ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని కూడా ఆ చెవుల్లో ఫోన్స్ పెట్టుకుంటే పుస్తకాన్ని అదే చదువుతూ ఉంటుంది మనం వింటాం అక్కడ పాయింట్స్ ముఖ్యమైనటువంటి పాయింట్ వచ్చినప్పుడు పెన్తో గుర్తుపెట్టుకుంటాం ఇట్లా లిజనింగ్ స్కిల్స్ అనేటటువంటివి చాలా ముఖ్యమైనవి తర్వాత సభలు సమావేశాలు జరుగుతూ ఉంటాయి మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ వాటికి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వార్షికోత్సవాలని కానీ వేరే సందర్భాల్లో కానీ వాటిని ఎట్లా నిర్వహించాలి ఇవన్నీ మీకంటే పెద్దవాళ్ళు అనుభవపరులు చెప్తూనే ఉంటారు దాంట్లో కొన్ని భాగాలు మీకు ఒక్కొక్క అంశం ఇచ్చి దీన్ని నువ్వు నిర్వహించాలి మనం కాన్ఫరెన్స్ పెడుతున్నాం మన కాలేజీలో దీనికి రెండు వందల మంది రాష్ట్రం మొత్తం మీద నుంచి వస్తారు వాళ్ళని రిసీవ్ చేసుకునే బాధ్యత అంటే డెలిగేట్స్ లిస్ట్ మొత్తం తీసుకోవటం ఎవరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు రైలు దగ్గర ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయటం వచ్చినటువంటి వాళ్ళని ఎంతమంది వస్తారు కర్ణాటక నుంచి వాళ్ళు ఏ ట్రైన్కి వస్తారు వాళ్ళందరినీ ఎలా పంపించాలి ఎన్ని వాహనాలు కావాలి వాళ్ళు స్టే వసతి కోసం ఎక్కడ ఏర్పాటు చేశాము ఇవన్నీ కలిపి మీకు నలుగురు టీములు తీసుకొని ఒక టీంలాగా ఏర్పడి ఎవరెవరు ఆ కారులో వెళ్ళటం వాళ్ళని తీసుకెళ్ళటం అక్కడి నుంచి మీటింగ్ తీసుకురావటం ఇట్లాంటి ఏర్పాట్లన్నీ తెలుసుకోవటం ఒక అనుభవం వల్ల ఇది నాకేం పని అనుకోకుండా నువ్వు చూసినటువంటి మీటింగ్ జరుగుతూ ఉంటే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరుగుతాయి వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడ ఎన్ని గంటలు మీటింగ్ ఉంటుంది కాఫీ టీ లేన ఇట్లా ఆలోచించే అవసరాలేంటి వాటిని ఎవరి ద్వారా అందిస్తాం ఎంత పరిమాణంలో అందించాలి అనేటటువంటిది మీటింగ్ ఫంక్షన్స్ కండక్టింగ్ ఇవన్నీ అనమాట ఇవాళ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక వృత్తిగా తయారవుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ నాకేం తెలియదు నీకేం కావాల్సింది అడిగితే వాళ్ళే తీసుకొని లిస్ట్అవుట్ చేసి ఇంకా ఇది కావాలా ఇది కావాలని ప్లాన్ చేసి మొత్తం వాళ్ళకి అయిపోయిన తర్వాత డబ్బిస్తే చాలు అది అంత నైపుణ్యం ఉన్నటువంటిది ఈ మీటింగ్స్ కండక్ట్ చేయటం అనేది తర్వాత ఆర్గనైజింగ్ ఆర్గనైజింగ్ అంటే ఇది కూడా అట్లాంటిదే దీనికి ఎట్లా నిర్వహించాలి ముందు పేపర్ మీద అనుకున్న దానికి ఆచరణలో వచ్చేసరికి దీన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అనుకోకుండా కరెంట్ పోతే ఏం చేయాలి రిజర్వర్ ఎట్లా ఉండాలి జనరేటర్ ఉండాలి ఇటువంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తాడు ఎవరు పని విభజన డివిజన్ ఆఫ్ లేబర్ నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఈ పని చేయాలని చెప్పి దీనికి నీది బాధ్యత అని మొత్తం ఈవెంట్ని మేనేజ్ చేశాడు మేనేజర్ హెడ్ మీ లెక్చరర్ హెడ్ మాస్టర్ ఈయన చెప్తాడు మీకు అందులో ఎవరి పని వాళ్ళు నెరవేర్చాలి ఏదో అవాంతరం జరిగి ఒకళ్ళు రాలేకపోయారనుకోండి వెంటనే ప్రత్యామ్నాయంగా ఎవరికి అప్పచెప్పాలి ఆ పని అని ఇట్లాంటి ఏర్పాట్లన్నీ చేసుకోవటం ఆర్గనైజింగ్ ఆర్గనైజింగ్లో ఎవరు ప్రోగ్రాం మొత్తం కూడా తీసుకొని ఎన్ని గంటలకు మనం మొదలు పెడతాం ముందు ఏమేం ప్రోగ్రాం జరుగుతుంది ముందు ప్రార్థన గీతం ఉంటుందా లైట్ వెలిగించటం ఉంటుందా ఆ తర్వాత ఈ మొత్తం మీటింగు గురించి పరిచయం చేయటం ఎవరు ముఖ్యమైనటువంటి అతిథి ఎవరు ఇలా ప్లాన్ చేసుకొని చేయటం అనేటటువంటిది ముఖ్యం తర్వాత ప్లానింగ్ అంటే ఇది ప్రతిదానికే అవసరమే చేయబోయే ముందుగా ఉందని ఊహించుకొని దాన్ని చేయాలి దానికి ఉండేటటువంటి రాగలిగినటువంటి ప్రమాదాలేంటి అవాంతరాలు ఏంటి అని చూసుకొని ముందుగా దానికి ఎంత అవసరం ఏ రిసోర్సెస్ కావాలని చేస్తారు ఈ ప్లానింగ్ అనేటటువంటిది ఒక వ్యక్తి రాబోయే సంవత్సరం ఎలా చేయాలనే చేసే ప్లానింగ్ దగ్గర నుంచి ఒక కుటుంబం ఎలా నడుపుకోవాలనే ప్లానింగ్ నుంచి దేశం కూడా దేశం మొత్తం ఎలా ఉండాలి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త సంవత్సరం వస్తుంది ఆ రోజు ప్లానింగుకు ముందుగానే బడ్జెట్లో పెట్టి ప్రవేశపెట్టి అందరూ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కానీ ఒప్పందం తీసుకొని వాళ్ళ ఆమోదం తీసుకొని అక్కడ నుంచి వ్యవసాయ శాఖ ఆరోగ్య శాఖ ఇంత అన్ని శాఖలకి రైలు మార్గానికి ఫలానా స్టేషన్ నుంచి ఫలానా స్టేషన్ వరకే రైలు మార్గం పెద్ద చేయటం రైల్వే స్టేషన్లు పెద్దవి చేయటం అన్ని రంగాలకి అన్ని డబ్బులని కొట్టి కేటాయించడం విద్యారంగానికి ఇది ఇది ప్లానింగ్లో ఉంటుంది కానీ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ చూసుకుంటే కొన్ని అనుకునేవి చేయలేకపోతాం అవాంతరాలు రావచ్చు ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు వీటన్నిటికీ మళ్ళీ అదనంగా కొంత కేటాయింపు ఉంటుంది నిల్వ ఇట్లా ప్లానింగ్ అనేటటువంటి చాలా ముఖ్యం నువ్వు ఒక ప్రయాణానికి ఒక నాలుగు రోజులు ప్రయాణానికి ఎక్స్కర్షన్కి వెళ్ళదలుచుకున్నావు అనుకో ఈ నాలుగు రోజుల ప్రయాణంలో నువ్వు అవసరమైనటువంటివి ఏమేంటి నీకు కావలసినటువంటి ఏంటి అన్నీ కూడా ముందుగా రాసుకొని అది తీసుకెళ్ళటం అవసరం అలాగే ప్లానింగ్ అంటే జరగబోయేదాన్ని ప్రణాళికాబద్ధంగా నువ్వు అమలు చేయటం ప్లానింగ్ ఎంత బాగుంటే నీ ప్రయాణం కానీ అంత హ్యాపీగా ఉంటుంది తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ అంటే నువ్వు ఒక ప్రయోగం చేసావు ఒక విషయాన్ని పరిశోధించవు దాని కనుక్కున్నావు దాని గురించి క్లాసు చెప్పాలి ఎలా చెప్తావు అంటే ఇది చాలా ఆసక్తిగా ఉండేలాగా ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్లైడ్స్ లాగా తీసుకొని ఒక్కొక్కటి దీని పరిచయం నేను చేస్తున్నటువంటి నేను చేసినటువంటి పరిశోధన ఇది దాని గురించి వివరణ ఈ రంగంలో చేశాను నాకు ఉపయోగపడినటువంటి పరికరాలు ఇవి నాకు మార్గదర్శిగా ఉన్నటువంటి వారు వేరు అని పరిశోధన ఉపోద్ఘాతం చెప్పి అక్కడి నుంచి ఇది చేశాను నేను పదిహేను మందిని పరీక్ష చేశాను వాళ్ళల్లో ఉన్నటువంటి ఫలితాలు ఇవి కాబట్టి నా అనుభవం ఇది తీర్పు నేను కనుక్కున్నది ఇది నేను దీనికి అవసరమైనటువంటి పుస్తకాలని ఈ పుస్తకాలను చదివాను అని చెప్పి ముగించాలి ఎవరైనా విన్నటువంటి వాళ్ళు సందేహాలు కనుక అడిగితే గజబిజి పడకుండా ముందుగానే సన్నద్ధం అయ్యుండి విషయం బాగా తెలిస్తే జవాబు చెప్పగలుగుతావు ఈ కారణం వల్ల ఇట్లా జరిగింది ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను అని చెప్పాలన్నమాట ప్రజెంటేషన్ అంటే ఒక క్రమంగా ఒక కథ వింటున్నట్టుగా ఉండాలి గజిబిజ్గా లేకుండా ఒక ఆర్డర్ అనేటటువంటిది ఉండాలి అవన్నీ మీకు గైడ్స్ చెప్తా ఉంటారు మార్గదర్శకులు అది ఆ క్లాస్ రూమ్ తోటే ప్రజెంటేషన్ అయిపోయింది కాబట్టి సంవత్సరం అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాకుండా ఎప్పుడైనా నువ్వు చేసిన పనిని ప్రజెంట్ చేయాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడగచ్చు నేను ఒక మూడు నిమిషాలు మీరు చేసిన పరిశోధన గురించి చెప్తారా అంటే మూడు నిమిషాల్లోనే చెప్పగలగాలి సారాంశం కుదించి ఇది ప్రజెంటేషన్ స్కిల్స్ తర్వాత అన్నిటికీ అవసరమైనటువంటిది సెల్ఫ్ కాన్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు స్ట్రైట్గా నుంచోలేవు వంగకుండా మాట్లాడలేవు వాయిస్ అందరికీ వినపడేలాగా చెప్పలేవు ఒక స్పీడ్ మెయింటైన్ చేయలేవు ఆసక్తి కలిగించలేవు కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఏ పని చేస్తున్నా అవసరమేది నీ కాన్ఫిడెన్స్ బాగా ఉన్నప్పుడు నువ్వు నడిచే నడక వేరు కాన్ఫిడెన్స్ బాగా తక్కువగా ఉన్నప్పుడు నడిచేటటువంటి నడక వేరు జవాబు చెప్పేటటువంటి జవాబు వేరు మాటల రూపంలో సో ఇవాళ మనం చెప్పుకున్నటువంటి లిజనింగ్ స్కిల్స్ మీటింగ్స్ కండక్ట్ చేయటం ఆర్గనైజ్ చేయటం ఫంక్షన్స్ ప్లానింగ్ ప్రజెంటేషన్ స్కిల్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఉద్యోగంలో ఒక్కొక్కటి ఒక్కోసారి అవసరం అవుతుంది ప్రతిరోజు ఇవన్నీ అవసరం అవుతాయని కాదు లిసనింగ్ స్కిల్స్ అనేది ఎప్పుడూ అవసరమే ఎప్పుడో అవసరం అవుతుంది ఆర్గనైజింగ్ స్కిల్స్ ఇట్లాంటి ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి నీకు తెలిస్తే నువ్వు ఇంకొక టీంలో ఉన్నటువంటి నీ అభ్యర్థులకి వాళ్ళకి శిక్షణ ఇవ్వగలవు సాఫ్ట్వేర్ జాబ్లో నువ్వు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే నేను ఒక చీఫ్ ఒక టీం లీడర్గా వేస్తారు అప్పుడు ఈ స్కిల్స్ ఇవన్నీ కూడా నీకు తెలిస్తే నువ్వు నీకు నీతో పాటు పనిచేసే వాళ్ళకి చెప్పగలవు కాబట్టి ఈ స్కిల్స్ చాలా ముఖ్యమైనవి వీటిని గురించి మరికొన్నిటిని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం నమస్కారం